శరణాగతుడను విచారమింతవలెనా నన్ను నిర్హేతుగాన కావనేరవాయేమి నన్నునొక జంతువు నున్నతిగాచుటకుగా పన్ని నట్టి కర్మములు వారితోయవలెనా మన్నన లక్ష్మీపతివి మహి నెల్లనే వెన్ను నన్నుగా వేగాయేమీ శరణాగతుడను విచారమింతవలెనా నన్ను నిర్హేతుకాన కావనేరవాయేమీ పుట్టించిన ఎట్టి నీవు పూరిమేపవెప్పుడునూ కట్టిడి పరుల చూపి కాకు చేయవలెనా అట్టి బ్రహ్మగన్న తండ్రివి అదే లోకములు కుక్షిపెట్టుకున్నాడవు నన్ను పెనుపవా నీవు శరణాగతుడను విచారమింత వలెనా నన్ను నిర్హేతుకాన కావనేరవాయేమీ అపరాధినైతి బో నీవన్నిటా నన్నేలితివీ చపల పూట అసలలో సడిపెట్టవలెనా ఇప్పుడు శ్రీవేంకటేశపురైన మానుతులు ఘనముగాదయ్యా శరణాగతుడను విచారమింతవలెనా నన్ను నిర్హేతుకాన కావనే రవాయేమీ